సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందంగా నిలుపుకొన్న ఆత్మకు ఎటువంటి మార్పులు లేవు విషయ ప్రవృత్తిలో అవగాహన చేసుకునే బుద్ధికి జ్ఞానం అంటే విషయంలో విషయబంధం తప్పించుకునే జ్ఞానం కానీ ఆత్మ జ్ఞానం కానీ అవగాహన చేసుకునే బుద్ధికి జ్ఞానం ఒకప్పుడు కూడా లేదు ఉండదు చేతన బుద్ధి జడము చేతనము కదా దానికి జ్ఞానం ఉండాలా అక్కర్లేదా ఏదైనా పనికి మనం బుద్ధి మీదే ఆధారపడుతున్నాం కదా కారణం ఏమిటి అంటే బుద్ధి జ్ఞాన సమూహము జ్ఞాపకాల సమూహము జ్ఞాన సముచ్చయము ఏ టైంలో అయినా సరే నీకు బుద్ధి జ్ఞాన రూపంలోనే సహాయం చేస్తుంది అని బుద్ధిని విశ్వసించాం ఎందుకని అది ఆల్వేస్ ఇంటలిజెన్స్ అదే కెపాసిటీయే ఇంటలిజెన్స్ అయితే దానికి కెపాసిటీ ఉంది ఇన్వోక్ ఈ బుద్ధికి ఒక శక్తి ఉంది ఏమిటది ఇన్వోక్ అవబోధ అది దేన్నైనా ఇన్వోక్ చేయగలిగే శక్తి కలిగి ఉంది కానీ అదేం చేస్తుంది ప్రవోక్ చేస్తుంది ఇన్వోక్ చేసే బదులు ప్రవోక్ చేస్తుంది అనమాట అంటే ఈశ్వరీయమైన ఆత్మ దివ్యమైనటువంటి చైతన్యాన్ని ఇన్వోక్ చేయాలి యాక్చువల్గా అది దాని సహజ లక్షణం కానీ అదేం చేసింది అభ్యాసానికి లోబడి ప్రవోక్ చేయటం మొదలుపెట్టింది ప్రభుత్వ చేయడం అంటే ప్రేరేపించుట చూడండి మానవుడు కొంతమందికి కొన్ని అభ్యాసాలు ఉంటాయి చిన్న అభ్యాసం అందరికీ తెలిసిందే ఈ మొదటి వేలు తర్జని అంటారు దీన్ని ఈ వేలు చూపెట్టడం అనమాట ఏయ్ జాగ్రత్త అంటాడు అలాగే కొంతమంది చిన్నప్పటి నుంచి ఇలా వాడటం వలన అన్నింటికి ఇదే వేలు వాడుతుంటారు ఏయ్ నువ్వెలా ఉన్నావండి నువ్వు అలా ఉన్నావేంటి కాబట్టి ఇది అభ్యాస దోషం అనమాట చాలామంది ప్రవచనకారులు చాలామంది ఉపన్యాసకారులు సాధువులు శాంతులు వీళ్ళకు ఈ అభ్యాస దోషం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన దోషంగా పరిగణించబడచ్చు ఏ అభ్యాస దోషమైనా సరే మార్చుకోలేకపోవడమే బలహీనత మార్పులన్నీ బుద్ధిలో రావాలన్నమాట వేరే ఇంకెక్కడ రావు ఏమిటి రావాలి ఇంతకీ అంటే బుద్ధేస్తు ఆత్మని అని అనుకునేటటువంటి దోషం వచ్చేసింది బుద్ధే ఆత్మ స్వరూపం అనుకుంటూ ఉంటాం తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని అనుకోవడం వల్ల వచ్చింది చిక్కంత బుద్ధి వేరు బుద్ధికి సాక్షి ఆత్మ ఇది స్పష్టమైనటువంటి నిర్ణయం రావాలి అప్పుడే సశరీరి శరీరిగా మారిపోతాడు ఇక్కడ ఎవరైతే సాక్షిగా ఉన్నాడో బుద్ధికి సాక్షిగా ఉన్నవాడే శరీరీ ఈ శరీర నిర్ణయం చాలా అవసరం గందార్థాలు అంటాం నాలుగవ దేహం వెరుకయని ఆ నాలుగవ దేహం ఎరుక స్థితి యొక్క నిర్ణయం అయిన తర్వాత అప్పుడు లేని నిర్ణయం అప్పుడు బయలు నిర్ణయం అది ఆ శరీర పద్ధతి నాలుగవ దేహం అనే ఎరుక నిర్ణయం నీకు సరిగా అవ్వాలా కలేదా అవ్వకుండానే ఈ ఉత్త బట్టపై ఏమీ లేదు మూలాన్ని గురితెరిగే శరీరం ఏదీ లేదు అని అన్వయం చేసామనుకోండి అప్పుడు శరీరాన్ని ఏదైతే స్థూల ధర్మంతో జడ ఉన్న శరీరాన్నే ఎరుక అని అనుకునే అవకాశం ఏమంటే కాదండి సర్వవ్యాపీ మహేశ్వర స్థూలం సూక్ష్మం కారణం మహాకారణం నాలుగు స్థాయిలలో ఉన్నటువంటి నాలుగు తలాలలో ఉన్నటువంటి పదార్థయుతము శక్తియుతము అంతటికి సాక్షి ఏదు అది మహేశ్వరుడు అది మహత్ మహద్వాచ్యము ఈ మహద్వాచ్యాన్ని మొట్టమొదట నువ్వు గుర్తుపట్టాలి మహదిదంతపో రమణ భాగ్యం భగవాన్ రమణులు చెప్పినటువంటి అన్ని సూత్రాలకి చిట్ట చివర వచ్చినటువంటిది ఏంటంటే ఉపదేశ సారిన తర్వాత చిట్ట వస్తుంది అన్ని ఉపదేశాలకి ఏమంటే ఇదేమిటయ్యా ఇందరు ఇందులో ఏం చెప్పారు మీరు ఇంతకి మహదినంతపో తపస్సు ఎక్కడ నుండి చేయాలయ్యా మహాకారణ స్థితి నుండి తపస్సు స్థూలం దగ్గర నుండి తపస్సు చేస్తే ఏం లాభం లే ఇది ఎంతసేపు నిన్న ఇక్కడ ఇక్కడే నీకేం నిర్ణయం అవ్వాలి నేను మహత్స్వరూపుడను మహేశ్వరుడను మహాకారణ స్వరూపుడు అది నా స్వరూపం దినాత్మస్వరూపుడు దివ్యాత్మ స్వరూపులను ప్రేమాత్మస్వరూపుడు ఇటువంటి నిర్ణయంలో ఉండి తపస్సు చేయాలి నువ్వు ఆ శరీరి నిర్ణయం పొందడానికి సశరీరిగా ఉన్నవాడు శరీరిగా అశరీరిగా పరిణామం చెందాలి ఇది కైవల్య మార్గం చదవ బుద్ధి తన విషయ ప్రవర్తనలో అనాత్మరూపం కనుక ఆత్మ జ్ఞానము ఉండదు అనాత్మ జ్ఞానము ఉండదు అది కా సంగతి జడానికి జ్ఞానం ఏమిటండి అసలు ఇట్ పాసిబుల్ ఒక కుర్చీ బోధిస్తుంది ఎక్కడైనా